ఇప్పుడు ఆ వాక్యం చూసేయండి యథ అతిరాత్రంలో షోడసిని తీసుకోవాలి అతిరాత్రంలో షోడసిని తీసుకురా అని గ్రహణ అగ్రహణ యోహం తీసుకోవాలని విధుంది తీసుకోకూడదని విధుంది అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే తీసుకున్నా మనిషి చేసేదే తీసుకోకపోయినా మనిషి చేసేదే క్రియా కాబట్టి పురుషాధీనమై ఉంది కనుక పురుష అధీనత్వాత వికల్పోవతి అక్కడ వికల్పాన్ని చెప్పారు క్రియా ఏదైనా వికల్పరూపంగా ఉంటుంది ఆల్టర్నేటివ్గా ఉంటుంది ఇతయినా ఉంటుంది అతయినా ఉంటుంది నత్విహా తథా వస్తు విషయ ద్వైతం వా సద్వైతం వేతు వికల్ప సంభవతి అపురుషత స్తున సో ఆ విధంగా షోడశి గ్రహమును స్వీకరించాలా ఉద్దా అనే విషయంలో క్రియ కనుక పురుషాధీన పురుష అంటే వ్యక్తి వ్యక్తికి అధీనమై ఉంటుంది కనుక చేస్తే చేసిన లేదు ఆ విధంగా ఆత్మవస్తువు ద్వైతమా అద్వైతమా అనే అటువంటి వికల్పము ఎలాగా ఒకప్పుడు ద్వైతము ఇంకొకప్పుడు అద్వైతము అనే వికల్పము కుదరదు ఎందుకంటే ఆత్మవస్తువు వ్యక్తికి అధీనమై ఉండదు అది ఉంటుందంటే వీడి అధీనంగా ఉండదు వీడికి అద్వైతం నచ్చితే ఆత్మ అద్వైతము వీడికి ద్వైతం నచ్చితే ఆత్మద్వైతము అని వీడి నచ్చుబాటిని ఉండదు సో ఆత్మవస్తువు అది అలా వికల్పంగా ఉండదు తెలియ కాదు అపురుష తంత్రత్వాత తంత్ర అంటే అధీనము పురుషుడికి లోబడి వ్యక్తికి లోబడి ఉండదు ఇప్పుడు సాంబార్లో ఇంగు వేయాలా అక్కర్లేదా అంటే ఒకప్పుడు వేయచ్చు ఇంకొకప్పుడు వేయకపోవచ్చు ఏమండి ఇంగువు వేశాక ఇంగు వాసన ఒకప్పుడు వేసుకుని ఇంకొకప్పుడు వేయదు అలా ఉండదు ఇంగు వేశాక ఇంగువాసన ఉంటుంది కాదండి మేము ఇంగువ వేసాం కానీ వాసన రావట్లేదంటే వారు వేసింది ఇంగు కాదనమాట కాబట్టి ఇంగువ వేస్తే ఇంగువ యొక్క ఫ్రాగ్రెన్స్ ఉంటుంది దాంట్లో వికల్పం ఉండదు వేసేమండి వచ్చినప్పుడు వచ్చింది లేనప్పుడు లేదని ఉండదు వేయడమా మానడం అన్నతో వికల్పం ఉంటుంది సో ఆత్మవస్తువు ద్వైతమా అద్వైతమా అన్నతో వికల్పం ఉండదు ఒకడికి ద్వైతంకి వాడి ఆత్మ వాడికి వాడేమో ద్వైతం అనుకుంటున్నాడు కనుక వాడికి ద్వైతం ఇంకొకటికి అద్వైతం అలా ఉండదు విరోధాచ ద్వైతాద్వైతయో ఏకస్ ఈ ద్వైతాద్వైతాన్ని అది అలాగే పూర్వపక్షం చెప్పేస్తుంటే చాలా బాగుంది అని అనిపిస్తుంది కానీ జాగ్రత్తగా అసలు సాధారణంగా మీకు బాగుంది చాలా బాగుంది అంటే సమస్య అది పై చాలా బాగుంది అంటే లోపల ఏదో గడబడి ఉన్నట్టే లెక్క తర్వాత ఇంకొక సమస్య ఏంటంటే ఒకే వస్తువు నందు రెండు ధర్మాలు ఉండొచ్చు కానీ ఆ రెండు పరస్పర విరుద్ధములు కాకూడదు ఈవేళ అమావాస్య పూర్ణిమయా అని అడిగితే అయ్యే ఉందిలండి పూర్ణిమేనా పూర్ణిమానో అమావాస్య రెండు కూడా ఉన్నాయి ఈవేళ అనకూడదు ఉండదు రెండు రెండు ఉంటే అది పద్ధతికి అలా ఉంటుందండి పూర్ణిమ అంటే ఫుల్ మూన్ అమావాస్య అంటే నో మూన్ అమావాస్య అంటే అర్థం ఏంటో తెలుసిన ఏది నో ఏది మూన్ లేదో అదే అమావాస్య పూర్ణిమ అంటే ఏది మూన్ ఉందో అదే అమావాస్య ఉంది అంటే ఇంకా లేదనే మాట దరిదాపుల్లోకి రాకూడదు లేదు అంటే ఇంకా ఉంది అనే మాట దరిదాపుల్లోకి రాకూడదు ఎందుకో తెలుసిన మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ వాటిల్లో ఒకటి ఉంది అంటే రెండోది ఉండదు అద్వైతం అంటే ఏంటండి ద్వైతము లేనిది ద్వైతము కానిది అది అద్వైతము ద్వైతము కూడా అని అనకూడదు అలాగా విరోధం అయిపోలేదు ఒకే ఆత్మవస్తూ ఉంటుంది ద్వైతము అద్వైతము రెండు విరోధములు కుదరవు విరోధం కాని పెట్టుకోవచ్చు ఆత్మసత్ ఆత్మచిత్ పర్వాలేదు విరోధం లేదు ఆత్మసత్ అసత్ అనుకో తస్మాత్ నా సువివక్షితేయం కల్పనా కాబట్టి ఈ ద్వైతాద్వైత కల్పన చూశారండి ఇది ఏమంత అందంగా లేదు మీరు చేసిన డిస్కషన్ బాగా అలంకారంగా ఉన్నట్టు అనిపించిందే తప్ప ఇది శోభగా లేదు ఇంకా శృతి న్యాయ విరోధ ఈ ద్వైతాద్వైతం అనేది శృతికి విరుద్ధం వేదనలో చెప్పిన దానికి విరుద్ధం న్యాయ అంటే యుక్తి రేషనల్ థింకింగ్ దానికి కూడా విరుద్ధమే అది సంగ్రహవాక్యం దానికి వివరణ సైంధవఘనవత్ ప్రజ్ఞానైకరఘనం నిరంతరం పూర్వాపర బాహ్యాభ్యంతర భేద వివర్జితం సబాహ్యాభ్యంతరం अजम ने अस्थूल अनु अज अजर अभय अमृतमाद्याश्रुत निश्चिता संशय विपरसिता सर्वा समुद्रे प्रक्षिता కించిత్కరత్వా మీరు కనుక పరబ్రహ్మ ద్వైతమూ అద్వైతము కూడా అని చెప్పినట్లయితే ఇగో ఇన్ని శృతులు ఉన్నాయి వీటన్నిటినీ తీసుకువెళ్ళి సముద్రంలో పారేసినట్టు అవుతుంది సముద్రే ప్రక్షిప్త కేరళ కదా ఆయన సముద్రే ప్రక్షిప్త మా కోనసీమలో అయితే కాలంలో పడేసేది తీసుకెళ్ళండి సందర్భం అది ఇది హైదరాబాద్ అయితే హుస్సేన్ సాగర్లో పడేశాడు రా తీసుకెళ్ళి అంట అంటే దాన్ని నిరాదరణ చేశాడని అభిప్రాయం ఆయనేమో సముద్రే ప్రక్షిప్త అన్నారు కేరళ కదండి కేరళకి పక్కనే సముద్రం ఉంటుంది ఈ శృతులన్నీ తీసుకెళ్ళి సముద్రంలో పారే ఎస్ వేద మంత్రాలు ఉపయోగపడతాయి ఏమి ఉపయోగపడతాయి అకించిత్ అవి ఎందుకు పనికిరావు ఎందుకంటే నువ్వు బ్రహ్మద్వైతాద్వైతం అని తేల్చిపెట్టిన తర్వాత ఇంకీ శృతులు నీకు అడ్డొస్తాయి ఎందుకు పనికిరాకుండా పోతాయి వాటిని తీసుకువెళ్ళి సముద్రంలో పారేస్తే మంచిది అమెరికాలో ఏమంటారో తెలుసిన అరేబియన్ తీసుకెళ్ళి అట్లాంటిక్లో పారైంటారా అంట ఎక్కడ న్యూయార్క్లో అయితే అదే శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తే అరేబియన్ తీసుకెళ్లి పసిఫిక్లో పరై అంట అలాగే ఏమిటో శృతులు ఆత్మ సైంధవ ఘనము వంటిది అంటే పటికి బెల్లం ముక్క పటికి బెల్లం కాదు ఉప్పు ఉప్పు కణిక ఉప్పు గడ్డ వంటిది అంటే అంతా ఉప్పే అంటే కొంత ఉప్పు కొంత ఉప్పు కాదు అలా ఏం లేదు కొంత ద్వైతం కొంత అద్వైతం లాగా ఉప్పే ఉంటుంది ఏకరసం ఇట్ ఈస్ క్రిస్టలైజ్డ్ వన్ రస వన్ ఇప్పుడు ద్వై అద్వైతము అంటే ఒక అది ఇది రస అంటే అనుభవం రస అంటే అనుభవం మీకు అనుభవము కొంత అద్వైతానుభవము కొంత ద్వైతానుభవము ఏకరస ఘనం అది అద్వైత రూపంగానే అనుభవానికి వస్తుంది అలాగనే అనుభవానికి వస్తుందని శృతి కూడా చెప్తోంది మన అనుభవం కూడా అలాగే ఉంటుంది నిరంతరం నిరంతరం అంటే ఏమిటి ఇప్పుడు సముద్రంలో కెరటాలు ఉన్నాయనుకోండి కెరటాలు పూర్ణమే కెరటాలు సత్యమే సముద్రము సత్యమే అంటే కెరట ఉన్న చోట సముద్రం ఉండకూడదు కెరటం ఉన్న చోట సముద్రం ఉంటే కెరటం సత్యం ఎలా అవుతుంది సముద్రమే సత్యం అవుతుంది కెరట ఉంది సముద్రం ఉంది కెరటం సత్యం సముద్రం సత్యం అని చెప్పచ్చు ఇప్పుడు కెరటం ఉన్న సముద్రం ఉండకూడదు సముద్రం ఉన్న కెరటం ఉండకూడదు అశ్వ గౌహన్నట్టుగా ఇది ఇది గుర్రము ఇది ఆవు ఒకే ఆవుని చూపించి ఇదే గుర్రం అనుకో ఇదే ఆవు అనుకో అంటే ఎట్లా కుదురుతున్నారు ఇది గుర్రము ఇది ఆవు సముద్రాన్ని చూపించి ఇదే సముద్రం అద్వైతము ఇవో ఇవే కెరటాలు ద్వైతము అలా ఎలా కుదురుతుంది కెరటాలన్నది కల్పన ఉన్నది సముద్రం అద్వైతం అదే సత్యం దాన్ని నిరంతరం మధ్యలో ఇంక గ్యాప్సే ఉండవు తర్వాత దాని ఎందు తూర్పు పడమర బయట లోపల అనే విభాగములు ఏమీ ఉండవు ఇన్ అవుట్ అని పెడతారు బోర్డు బయట పూర్వం వల్ల పెట్టేవారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో నాకు తెలియదు పైన బయట పెడతారు గేటుకి పేరు ఉంటుంది కింద చిన్న బటన్ ఉంటుంది ఇన్ అవుట్ ఇది దొరికితే ఇన్నో అటు దొరుకు శ్రీ మహా విష్ణువుకి ఇన్ అవుట్ ఉండవండి విష్ణువు ఇన్ అవుట్ ఏమిటండి ఆయన పేరే మీరు చెడగొట్టు పెట్టారు ఇన్ అవుట్ అన్నారంటే ఎందుకంటే వేవేష్టి ఇది విష్ణు ఆకాశము ఇన్ అవుట్ అని ఉంటుందండి ఎక్కడ ఆకాశం ఇన్నవుట్ ఏమిటండి ఇన్ను ఆకాశమే అవుతూ ఆకాశమే ఇన్ను విష్ణువే అవుతూ విష్ణువే ఇన్నవుతూ ఉండదు బాహ్యాభ్యంతర ఆ భేదాలు ఉండవు పరమాత్మ ఎందుకు తర్వాత తూర్పు పడమరా ఉండవండి తూర్పు పడబరా భేదాలు ఉన్నావు అవి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలంటే తూర్పు పడబురా భేదం ఉంటుందండి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి అప్పుడు పొద్దున్నైతే ఇటువైపు తిరిగి ఇవ్వాలి సాయంకాలం అయితే అటువైపు తిరిగి ఇవ్వాలి ఎందుకంటే సూర్యుడికి అభిముఖంగా మీరు లగ్యం ఇవ్వాలి కనుక అంతే ఇప్పుడు సూర్యుడు అస్తమించేశాడు ఇంక ఇప్పుడు తూర్పు లేదు పడబురా లేదు అన్నీ ఒకలాగే ఉంటాయి అయితే మీ సంస్కారాన్ని బట్టి ఉదయించినప్పుడు ఇటు ఉదయించాడు కాబట్టి ఇటు తూర్పు అని మీరు అనుకుంటారు దేశమునందు తూర్పు పడమరా విభాగమేమీ ఉండదు ఎక్కడ చూపించండి ఇగో ఇది మీరు ఇగో ఇది తూర్పు ఇక్కడతో తూర్పు అయిపోయింది ఇంకెక్కడి నుంచి పడమర శురు అయింది చెప్పండి ఎలా దేశము స్పేస్ స్పేస్లో తూర్పులు పడమరులు ఉండవు అలాగే पेस कंटे सूक्ष्म आत्म चैतन्य तूर् पड़मर अने तूर्पैना दाने पड़मरना दादी स्पेस अलागे बैठ अश्वर आरमात्मदे उपल अ परमात्मद उबाभ्यरम तरवा अजम पुट लेने పుట్టుకోలేనిది అన్నది వస్తూ ఉంటుంది మన వాళ్ళు ఏం చేస్తారంటే పుట్టుకలేనిది అని అనేసి ముందుకు వెళుతూ ఉంటారు ఒకసారి పలకాయ ఒకసారి అదే పుట్టుక లేదు కూడా అనుకోడు పుట్టుక లేదు అంటున్నాడు ఏమిటవే అలా కూడా అనుకోడు ఆత్మ పుట్టుకోలేనిది ఎరా నా భక్తుడే ఏర్పాట్లు ఎంతవరకు చేసేవని మళ్ళీ పక్కనేది ఏదో అంతా అలా అలా అలవాటు అయిపోయింది నాకు నాకు అర్థం కాదు ఒకటి ఉండిపోయింది అలాగే ఇప్పటికీ నాకు అర్థం కాలేదు అదేమంటే ఇలా కూర్చుని ఓ కెరీటం ఒకటి పెట్టుకుని అభిషేకం అందరూ చేస్తుంటే అలా కూర్చోడం క్యా అదే ఒకటి రాట్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ కుడ్ నాట్ డైజెస్ట్ అలా కూర్చొని ఉండాలి వాళ్ళు వచ్చి ఎవేవో అభిషేకాలు చేస్తారు ముందు నీళ్ళు అభిషేకం చేస్తారు పువ్వులు అభిషేకం చేస్తారు తర్వాత ఏమో బంగారపు నాణాలు మీకు డబ్బు కొంత పండు బాగా రైస్ చేసినట్లయితే బంగారపు నాణాలు అభిషేకం చేస్తారు ఏదో పెట్టడం స్వామీజీకి అభిషేకం చేసిన నాణ్యం మీకు ఇవ్వబడును మీరు పదివేలు ఇవ్వాలి అంటే చిన్నవాళ్ళు ఉంటారు కొంచెం మీరు బాగా కొంచెం పుష్ చేయాలి దాన్ని ఆ నాణ్యాన్ని సింహాసనంలో పెట్టుకుని పూజించుకోవచ్చు దాని మీద గణపతి మొహరి వేస్తాము అంటే అందరూ వస్తారు గణపతి రాకపోతే విష్ణువు వేయండి అప్పుడు వచ్చేస్తారు నేను సందేహం లేదు వెంకటేశ్వర స్వామి ఊహరి వేయండి గణపతి అంటే కొంచెం కంగారు పడు వచ్చి వాళ్ళు వస్తారు లేని వాళ్ళు వెంకటేశ్వర స్వామి వేసేస్తే వచ్చేస్తారు వెనకాల ముందు వెనకాల అభయాజనేయ మంత్రం కూడా ముద్రిస్తామంటే అందరూ పరిగెత్తుకు మీ పదివేలకు తక్కువనే మీ నూట ఎనిమిది క్షణంలో అమ్ముడైపోతాయి డబ్బులు ఇచ్చేస్తారు ఆ కాయలు అభిషేకం చేసేయడం తర్వాత వాళ్ళ కాయలు వాళ్ళకి ఇవ్వడం అంతా ఇదంతా అలా ఒక మనిషి అలా కూర్చొని ఏం చేసుకోవడం ఇది నాకు ఐ కుడ్ నాట్ డైజెస్ట్ ఇట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ కుడ్ నాట్ డైజెస్ట్ లోకంలో అందరూ చేసుకుంటూనే ఉన్నారు ఏంటో నాకే వచ్చింది ఈ సమస్య ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం కానీ ఇంకా శృతిలో ఎక్కడికి వెళ్ళినా అదం అజం అజం పక్కనే ఉంటుంది ఆ మరం పక్కనే ఉంటుంది ఇది పుట్టలేదు ఇది మరణించదు తర్వాత ఇంకోటి అది పుట్టేది మరణించేది అయితే ఈ పుస్తకాలన్నీ తీసుకెళ్లి మీరు హుస్సేన్ సాగంలో వరవచ్చు అది పుట్టేది కాదు మరలించేది కాదు కాబట్టే ఈ పుస్తకాలు ఈ చదువులు ఇవన్నీ అవసరం పడ్డాయి పుట్టేది మరణించేది అయితే ఇవన్నీ ఎందుకు అపోలో హాస్పిటల్కి వెళ్ళి కార్డు ఏదో తీసుకుంటే అది కొంత ఉపయోగపడుతుంది అని నేతి నేతి ఇది కాదు అది కాదు కాబట్టి సముద్రం అంటే కెరటం కాదు బుడగలు కావు నుడ కాదు అని చెప్తుంటే ఈ కానివన్నీ పోగేసి అయ్యో ఇది కూడా భగవంతుడే అంటే ఏమన్నా ఏది కాదు కాదని తోసిపుచ్చారో అవన్నీ పోగేస్తాడు అదే జగత్ అంటే ఈ కాదన్నదా ఇటీ అంటే జగత్ నేతిలో ఇతి జగత్తు ఆ ఇతిని తిరస్కరిస్తూ ఉంటే నిషేధిస్తూ ఉంటే దాన్నంతా మూటగట్టి అదిగో అది అది పూర్ణమే ఇది పూర్ణమే పూర్ణమైతే నిషేధించటం ఎందుకు నేతి నేతి తర్వాత ఆ స్థూలం ఇప్పుడు ఇప్పుడు మనిషి ఉన్నాడనుకోండి మనిషి సముద్రం దగ్గర ఆ వర్ణన ఒక రకంగా మీరు దాన్ని సమర్థించవచ్చు ఎందుకంటే సముద్రము ద్రవ్యం ద్రవ్యానికి పెద్దదిగా ఉంటుంది ఆ పెద్దదిగా ఉన్న ద్రవ్యంలో చిన్న చిన్న అవయవాలు ఉంటాయి ఇప్పుడు నేను ఉన్నాను ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఎంతో ఫైవ్ టన్నో ఎంతో ఇక్కడ కూర్చుని ఉన్నాను స్థూలంగా బలంగా దిట్టంగా కూర్చుని ఏమండి స్థూలం ఈ స్థూలంలో కొంచెం చిన్న చేతులు రెండు ఉన్నాయి కాళ్ళు రెండు ఉన్నాయి ఇవి కొంచెం చిన్నవి కానీ రెండు ముక్కు పుట్టములు ఉన్నాయి మరీ చిన్నవి కళ్ళు ఉన్నాయి చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి ఇవన్నీ చెవులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇదంతా ద్వైతం ఒక ఒక మనిషి అక్కడ దిట్టంగా కూర్చుని ఉన్నాడు వాడు ఒక మనిషి ఇది అద్వైతం ఈ రకంగా ఒక ద్రవ్యంలో స్థూలము అణువు అంటే దిట్టంగా ఉండేది సన్నగా ఉండేది పెద్దవి చిన్నవి ఇటువంటి లక్షణాలన్నీ మీరు కుదర్చచ్చు ద్రవ్యంలో కాబట్టి ఆ ద్రవ్యంలో దా మీ వివక్షను బట్టి ఉంటుంది మీరు అదంతా ఒక్కటే అని చెప్పగలుగుతుంటే ఒక్కటే అని చెప్పచ్చు లేకపోతే ముక్కల కింద చెప్పుంటే ముక్కలు ముక్కలుగా చెప్పచ్చు యూ కెన్ డూ ఎనీ ఎయిదర్మే కానీ అలాగా స్థూలము అణువు అనే పదార్థ ధర్మములు ఏవైతే అవి ఏ తత్వమునందు అసలే ఉండవో ఆ తత్వంలో మీకు ద్వైతాద్వైతాలు పుషకం ఇప్పుడు సముద్రం ఉందనుకోండి పెద్దదిగా ఉంటుంది సముద్రం ఆ పెద్ద సముద్రంలో చిన్న తరంగాలు ఏవో వచ్చాయి కాబట్టి ఇది తరంగాలు అది సముద్రము అలాగేదో మీరు వ్యాఖ్యానం చేయొచ్చు అక్కడ కూడా నామరూపాలు మిచ్చే అది నిలబడదు కొని ఏదో తత్ దానికి దానికి సరిపెట్టచ్చు కానీ ఆకాశానికి మీరు చెప్పండి ఆకాశంలో చిన్న ముక్కలు పెద్ద ముక్కలు ఏమైనా ఉన్నాయా అది నిరవయవమైనటువంటి తత్వమునందు ఈ స్థూల అణు ఇత్యాది ధర్మములు సుతరము ఉండవు ఆత్మచైతన్యంలో స్థూలము అణువు అలా ఏ ఉండవు లావుగా ఉన్నవాడు ఆత్మ లావుగా ఉంటుంది సన్నగా ఉన్నవాడు ఆత్మ సన్నంగా ఉంటుంది తెలివి నో సచ్ థింగ్ ఆత్మచైత చోటది ఆకాశం సూక్ష్మమైన తెలివి దాంట్లో లావు సన్న ఉండవు లావు సన్న అనే భావనలు ప్రకాశిస్తాయి దాంట్లో ఇప్పుడు సినిమా తెర మీద ఒక లావుగా ఉంటాడు ఒకడు సన్నగా ఉంటాడు ఆ ప్రకాశం లావుగా ఉంటుందా సన్నగా ఉంటుందా అరే ఇది ఎదంటే అప్పుల ఇదే అని చెప్పనే అస్థూలం అనణు అంటారు లేకపోతే మామూలుగా పదార్థ ధర్మాలు చెప్పి చోట అస్థూలం అన్నాడంటే అణు అనాలి అనను అనకూడదు ఇంకా అస్థూలం అణు అనాలి అయితే అనణు స్థూలం అనాలి అంతేగాని అస్థూలం అనను అని పదార్థ ధర్మాలని నిషేధించారు అజం అజరం అభయం అమృతం అది చూసారా అజం అమృతం పుట్టదు గిట్టదు మధ్యలో అజరం పుట్టుక గిట్టుక మధ్యలో ఏముంటుందండి అజరం జరం ఉన్న చోటల్లా ఎవ్వరం కూడా పెట్టుకోవాలి ఆత్మకి ఎవ్వనము ఉండదు ముసలితనము ఉండదు తర్వాత భయం అభయం ఆత్మ ఎందుకు భయం ఉండదు కాదని మాకు భయం వేస్తూ ఉంటుందంటే అదే ఆత్మ కాదు ఆ భయం వేసేది ఆత్మ కాదు భయం వేసేది మనస్సు అంచేతనే మీకు భయం ఎప్పుడు వేసింది నిన్న రాత్రి వేసింది నిన్న మధ్యాహ్నం మనస్సులో భయం లేదుగా కానీ ఆత్మునిగా కాబట్టి భయం మనస్సుది భయం ఆత్మది కాదు ఎందుకంటే భయం వేయడానికి ముందు మీరు ఉన్నారా అంటే ఆత్మనిగా నేను ఉన్నానుగా అంటే భయం వచ్చిందనమాట ఎక్కడికి వచ్చింది మనస్సులోకి వచ్చింది మనస్సులో పుట్టిన ఒక వికారం ఆ వికారం అన్నది ఆ వికారం అలా పుట్టింది ఇలా ఒక వికారంగా తెలుసుకుని మీరు దాన్ని దాని దాన్ని దాన్ని ఐడెంటిఫై అవ్వకూడదు నేను భయపడుతున్నా అని స్వరూపంలో భయం ఉండదు కామను కూడా ఉండదు తెలుసుకోదగ్గ విషయం సింపుల్ అది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అలాగే ఇప్పుడు చూడండి మీరు ఆలోచించి చూడండి మీరు ఇలా కూర్చుని నేను అనా నేనులో ఉండండి పరబ్రహ్మ మాట దేవుడకు నేను దగ్గరికి రండి నేను అన్నప్పుడు ఆ నేను అనగానే ఆ నేనులో పుట్టేను అని ఉండదండి అది మీరు దాని బలవంతంగా దాని మీద దోపాలి ఆరోపించాలి బలవంతంగా ఆరోపించాలి ఇప్పుడు నేను అని ఉందనుకోండి ఇప్పుడు పుట్టే నువ్వుకి ఎలా కనెక్షన్ పెట్టాలి కనెక్షన్ ఉండదు దర్ ఇస్ నో కనెక్షన్ కానీ వీడు కనెక్షన్ బలాత్కారంగా దానికి దాన్ని నచ్చింది పెట్టాలి నేను ఈ దేహమే నేను కదా ఈ దేహము అంటే ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్కి నేను పుట్టాను కదా ఫలానా తారీఖు నాడు పుట్టాను కదా డేట్ ఆఫ్ సర్టిఫికెట్ కూడా ఉంది కదా కాబట్టి నేను పుట్టాను అలాగే దాన్ని అంత కిందకి దిగదారిస్తే కానీ నేను పుట్టాను మాట ఉండదు ఏ అలాగే నేను అనగానే నేను చచ్చిపోతాను అని ఇట్ ఇల్ నాట్ బి దే వీడు ఈ చావు ఎక్కడి నుంచి వస్తుందంటే నేను కదా అప్పుడే ముసలాన్ అయిపోయాను కదా ఎవరో చచ్చిపోతుంటో చూసి ఉంటాడు మీరు ఆ దేహాన్ని తీసుకెళ్ళడం కాల్ చేయడం ఇలాంటివన్నీ చూసి ఉంటాడు ఆ దేహానికి అలా అయింది కదా అదే కదా చావంటే అది కూడా దీనికి అవుతుంది కదా దీనికంటే నాకే కదా అని ఇంతలాగా దాన్ని మీరు దిగజార్చి దిగజార్చి అప్పుడు దానికి మృత్యువు దాన్ని ఎత్తి పెట్టాలి స్వరూపంలో పుట్టుక మరణము ఉండవు వై నాట్ నో దాట్ అంటే ఈ దేహం మీద ఉండే పిచ్చి మమకారం పోతే కానీ ఇవేం వర్క్ ఇప్పుడు నేను భయం ఏమిటి భయం ఏమిటి భయం దేనికి భయం నేను ఆ డబ్బు పట్టుకుపోతాను డబ్బు పట్టుకుపోతే మన నిమిపెట్టి ఎలా పూజిస్తారా ఎలాగో పడుకుపోయితే అది నేల్లో ఉండదు ఇంకా దేనికి భయం చావు లేదుగా ఆత్మస్వరూపానికి చావు లేదు దేహమే నేను అనుకో కాబట్టి వీడు అలవాటు ప్రకారం కల్పించుకుంటే తప్ప ఇవేమీ స్వరూపంలో ఉండవు అదే ఆత్మస్వరూపము ఈ శృుతులు ఉన్నాయి ఈ శృతులకు అర్థము చూడండి మీరు ఇష్టం వచ్చినట్టు అర్థం చెప్పకూడదు నిశ్చితార్థు మీకు అర్థం తెలిస్తే చెప్పాలి లేకపోతే మౌనంగా ఉండాలి అంతేగాని ఏదో శ్లోకం చదవడం దానికి ఏదో అర్థం చెప్పడం అర్థం ప్రథనలేని అర్థాలన్నీ చెప్పడం ఏదో మాట్లాడుతూ సంస్కృత సమాచారం వేస్తూ ఏదో ఉంటూ లాగా అలా చేయకూడదు తోలు బొమ్మలాట ఉండేది మా చిన్నప్పుడు ఆ తోలుబొమ్మలాటకి అక్కడ ఎంతసేపు భారవతమే భీముడు దుర్యోధనుడు ఏ భీమా ఆ భీముడు వచ్చాడు దుర్యోధన వచ్చాడు ఈ లోపల అర్జునుడు అర్జున ఫుల్ కూడా పార్థ విచ్చవరణి కట్టలో పోకటి జరిగాడు ఎవరి తోలు బొమ్మలాటవాడు నిత్యమరహాలు ఉండాలి నిత్యమరహ ఈ విత్యమరహ అని జరిగేవాడు ఇస్త్రీని విస్త్రీ అంటూ ఉండే అలాగే నిత్యమరహ అనేవాడు ఇప్పుడు మేము చిన్నప్పటిలో ఏమిట్రామరహ అంటాడు ఏమిటా అదే తోలువలాట ఏదో అన్నాడు లేరా ఊరుకోవాలి పెద్దవాళ్ళు వాడి గురించి ఇప్పుడు దానికి ఈ వెళ్ళాడు ఈ వెళ్ళాడు అదో వెళ్ళాడు వాళ్ళు ఆ తోలు బొమ్మలాటలో ఉన్నదంతా వ్యాఖ్యానమే అలా బొమ్మలు పట్టుకుంటాడండి ఇలా ఇలా అంటూ ఉంటాడు ఉన్నదంతా వ్యాఖ్యానమే వారు చేసే వ్యాఖ్యానమే దానికి పట్టు ఆ వ్యాఖ్యానంలో కొన్ని సంస్కృత శ్లోకాలు పడేస్తాడు దానికి అర్థానికి ఏమీ పొందనుండదు తోలు బొమ్మలాట సో మా చిన్నప్పుడు ఏదైనా సంస్కృత శ్లోకం తప్పుగా చెప్తే ఏమిటా తోలు బొమ్మలాట వాళ్ళ ఏమిట ఏ తోలు ముబలాటలు కుట్లో పెట్టేది అని కోప్పటి వారు కాళిదాసుడు శ్లోకం ఏదైనా తప్పుగా చెప్తే సుబ్రమశ్రీ గారు వాళ్ళు కళ్ళ యాత్ర వీడు తోలు మొబలాటకొచ్చాడా లేకపోతే తాగొచ్చాడా వీడు అనివ్వరు శ్లోకం తప్పుగా చెప్తే పదచ్ఛేదం తప్పుగా చెప్తే ఎరా ఇక్కడున్నావా ఎక్కడైనా ఉన్నావా ఇప్పుడు ఈ టీవీలో మీరు చూస్తుంటే వీళ్ళని ఏమన్నాలో అర్థం కా చెప్తా ఉంటారు శ్లోకాలు చదివాడు ఒక్క శ్లోకం సందర్భం ఉండదు అది మేం చేస్తూ ఉన్నాం నిన్న ఆ శుక్రుడి మీద శ్లోకాలు చదివేశారు ఒక్కటి సరిగ్గా లేదు మరీ అధ్వానంగా శ్లోకాలు అందరూ అలా ఉండరు కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే నిశ్చితార్థ ఆ వాటి యొక్క తాత్పర్యమోది మీ ఎవరికి తోచింది వాడు తీసుకోవచ్చు ఉండదు ఎవరైనా అడిగారనుకోండి ఏముండాలి అది దాంట్లో ద్వైతం కావాలంటే ద్వైతం ఉంది అద్వైతం కావాలంటే అద్వైతం ఉందని అడుగుతూ ఉంటారు జనాలు అది అది ఆ మాట అలాంటి మాట అంటే అది తెలియకుండా చెప్పే మాట తెలిసి చెప్పే మాట కాదు నిశ్చి నీకు తెలియకపోదు అది వేరే సంగతి నిశ్చితార్థ తర్వాత పోనీ అర్థం ఇలాగైనా ఉండొచ్చు అలాగైనా ఉండొచ్చు సంశయం ద్వైతమేనా ద్వైతమో లేకపోతే అద్వైతమో తెలియకుండా ఉందండి మంత్రం చూస్తే డౌట్ఫుల్గా ఉందే ఆ మంత్రము ఆ వాక్యము సో డౌట్ఫుల్గా ఉందండి అదే అద్వైతమా ద్వైతమా మాకు తెలియట్లేదండి అప్పుడు అహం బ్రహ్మాస్మి అని ఉంది ఆత్మ బ్రహ్మ ఒక్కటేనా లేకపోతే కాదా అని సందేహం కలిగి ఇట్లా వాక్యము ఇజిట్స్ కొంతమంది స్టేట్మెంట్ ఎలా చెప్తారంటే అది ఏది స్థిరంగా చెప్పడం సంశయాత్మకంగా ఉంటుంది ఏమని చెప్తాడు సో కేరళ తీరాన్ని తాకింది రాబోయే ఐదారు రోజుల్లో కానీ రెండు మూడు రోజుల్లో కానీ తొమ్మిది పది రోజుల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా కానీ అక్కడక్కడ కానీ చిరుజనులు కానీ పెద్ద వర్షం కానీ కురిసే అవకాశం ఉంది అని కానీ ఏమి సంశయంగా చెప్తాడు స్పష్టంగా చెప్ప అలా ఏమైనా చెప్తుందేమో ఇవి ఏదో ఆత్మస్వరూపాన్ని గురించి అంటే నో ఇది నో సత్య సంశయ తర్వాత విపర్యాస అంటే ఏమిటి ఆత్మ అద్వయము అని ఒక తోట చెప్పేసి మళ్ళీ ఇంకో తోటకు వెళ్ళి తలగిందులుగా చెప్పాడు అతి రాత్రే నాతి అని చెప్పాడు మళ్ళీ కొంత దూరం వెళ్ళి ఇంకో శాఖలోనేమో నాతి రాత్రే నాతి అని చెప్పడం అది కర్మకాండ కాబట్టి అక్కడ కూడా ఆ మీమాంసకులు దుట్టుపట్టుకుని దాన్ని ఎలాగోలా నిలబెట్టాలని మహాప్రయత్నం చేసి ఏదో నిలబెట్టారు దానికి కూడా వాళ్ళు ఇష్టపడరు మీరు అర్థసంగ్రహ మీంసా గ్రంథాల చదివి తెలుస్తుంది పాపం వాళ్ళు అంటారు ఇన్ని వాక్యాలు వ్యాఖ్యానం చేసుకుంటూ వస్తున్నామండి ఇక్కడికి అతి రాత్రే షోడశనం గృణ్ణతి నాతిరాత్రే షోడశనం గృహాతి దగ్గరికి వచ్చేప్పటికీ మేము మా ముఖం మీద ఉన్న ఈ వాక్యాల గును దీన్ని ఎలాగ వ్యాఖ్యానం చేయాలో అర్థం కావట్లేదు అతి రాత్రి షోడసిన గృణ హతి తీసుకుంటే నాతి రాత్రే అనే వేదవాక్యాన్ని తిరస్కరించినట్లు అవుతుంది నాతి రాత్రి తీసుకుంటే అతిరాత్రే తిరస్కరిస్తున్నాము ఒక వేదవాక్యాన్ని తిరస్కరించకుండగా ఈ ఘట్టను నడిపించటం మా వల్ల ఉండర్లేదు బాధగా ఉంది అని మీమాంసకులు చాలా ఇబ్బంది పడ్డారు దాన్ని విపర్యాసము అంటారు కొన్ని అలాంటి విపర్యాసాలు ఏమైనా ఉన్నాయా లేవు అలాంటివేం లేవు ఆశంక ఆశంకంటే ఏమిటి అక్కడ ఒక తత్వాన్ని చెప్పి దాన్ని వివరిస్తుంటే ఏమిటి ఇందాక ఆయన అలా చెప్పాడు ఇప్పుడు చెప్పింది చూస్తే అలా కాదు ఇంకోలా కూడా ఉండొచ్చేమో అనే శంక కలగడం ఆ వివరణలో ఉండే సందర్భాన్ని బట్టి ఆ శంక కలగడం అలా ఉంటుంది ఒకప్పుడు ప్పుడు క్లాసులో ఏదో క్లాసు గంట క్లాసు ఉందనుకోండి మొదటి పది నిమిషాల్లో ఏదో చెప్తాను నేను ఆ తర్వాత చెప్పి చెప్పి చెప్పి ఇంకా ఆఖరి పది నిమిషాల్లో ఇంకోటి ఏదో చెప్తా చెప్పేసి నేను క్లాసు బాగా బాగా ఫినిష్ చేశాను నేను రూమ్కి వెళ్ళిపోతాను విషయాన్ని తీసుకుంటాను అంత సత్సంగానికి వస్తా సేలస్ బర్గ్లో సత్సంగానికి వచ్చేటి ఒక క్వశ్చన్ ఉంటుంది అక్కడ ఇవాళ క్లాసులో నువ్వు ఈ రెండు వాక్యాలని ఉచ్చరించినావు అని ఆ రెండు వాక్యాలు రాసి పెడతారు అది చూసుకుని నేనేం చేశానంటే అలాంటిది ఇప్పుడు ఏనా అవుతుంది అది కూడా కరెక్టే దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ నేను అలాగా ఫస్ట్ని అలాగా చెప్పి లాస్ట్లో అలా చెప్పి కాంట్రడిక్టరీగా చెప్పాను నేను సో ఐ హ్యావ్ టు సెటిల్ దిస్ కాంట్రడిక్షన్ నవ్ అని మళ్ళీ ఆ టాపిక్ అంతా తీసుకుని చర్చ చేసి దీంట్లో అలా చెప్పింది ఒక దృష్టితో అలా చెప్పిన మాట కరెక్టే కానీ అలా చెప్పకుండా ఉంటేనే మంచిది అని యూ విత్డ్రా వన్ అండ్ పుట్ వన్ థింగ్ అన్ ది ప్రాపర్ పుటింగ్ సో దట్ ఆల్ డౌట్స్ ఆర్ క్లియర్ దాన్ని ఆశంక అంటారు కొన్ని వేదంలో ఎక్కడైనా ఉపనిషత్తుల్లో అటువంటి ఆశంకకు తా ఉంటే వెరీ జెన్యువైన్ డౌట్ జన్యువైన్ డౌట్ తైత్రీయంలో కానీ పైనపనిషత్తులో కానీ జన్యువైన్ డౌట్కి అవకాశం ఉంది ఇట్లాగా చెప్పిందేమో అలా నో వెర్ ఇస్ నో సచ్ లేవు సంశయం లేదు విపర్యాస లేదు ఆశంక లేదు అటువంటి శృతులు ఉంది అద్వయ ఆత్మతత్వాన్ని చెప్పింది మీరేమో ద్వైతమైనా కావచ్చు అద్వైతమైనా కావచ్చు అని ఇట్లా వ్యాఖ్యానం చేస్తే ఆ శృతులన్నీ ఎందుకు పనికిరాని అయిపోతాయి అఖించిత్ కరక్ కాబట్టి వాటిని తీసుకెళ్ళి సముద్రంలో పారయ్యొచ్చు అది శృతుల గురించి తథా న్యాయ విరోధోపి శృతులు అలాంటి పెట్టండి ఎంతసేపు ఈ పుస్తకంలో అలా ఉందో ఆ పుస్తకంలో అల్లా ఉందని కాదుగా న్యాయం అనేది ఒకటి ఉంది కదా న్యాయం అనేది ఒకటి ఉంది కదా ఇప్పుడు పావు చంద్రుణ్ణి నవలేసింది మింగేసిందంటాడు అంటే ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవాడు అంటే దీంట్లో స్కాంతపురాణంలో ఉందంటాడు స్కాంతపురాణంలో ఉండడం అలాగా తప్పించుకపోవడానికి వీరు లేదుగా ఒకటి ఉంది కదా న్యాయం ఇప్పుడు ఈ చేయుందనుకోండి ఎదురుకుండా ట్యూబ్లైట్ ఉంది ఇలా పెడితే ట్యూబ్లైట్ పూర్తిగా కప్పబెడిపోతుంది అసలు కనపడదు ఇలా పెడితే ఏమంటే ఆ చంద్రుడు కొంచెం దగ్గరికి వచ్చాడు అనుకోండి భూమికి సూర్యుడు అహులే కనపడకుండగా అయిపోతాడు సపోజ్ ఇలా కాకుండా ఈ చేతిని కొంచెం వెనక్కి తీశాననుకోండి ఇప్పుడు కూడా నాకు ఆ గోడ మీద చూపులేదు కనపట్టలేదు ఇంకొంచెం వెనక్కి తీశాను కనపట్టలేదు ఇంతవరకు తీశాను కనపడుతుంది ఇటువైపు ఇటువైపు కనపడుతుంది సపోజ్ ఈ చెయ్య ఎంతుందో జాన అంతది మీరు ఆ మధ్యలో వేళ్ళని తీశారనుకోండి అప్పుడు ఓ చిన్న పార్టీ కనపడకుండగా పోతుంది అదే ఇంకొంచెం దగ్గరికి తీసుకెళ్ళాను అనుకోండి అటువైపు అంతా కనపడుతూనే ఉంటుంది అలాగా అది గ్రహణం అంటే అది శుక్రుడు కూడా గ్రహణమే కానీ శుక్రుడు మరీ దూరంలో ఉండడం చేత సూర్యుడి మీద ఒక చిన్న స్పాట్నే కవర్ చేయగలిగాడు మనకి బాగా దూరంలో ఉండడం చేత వేరే చంద్రుడు మనకి బాగా దగ్గరగా ఉండడం చేత సూర్యుల్లో బిగ్గర్ శంకని కవర్ చేయగలుగుతున్నాడు అంతే సూర్యుడు వైపు నుంచి ఏమీ లేదండి సూర్యు సూర్యుడి దగ్గరికి చంద్రుడు అంతర్యానము అనే మాట ఉంటే మాట వరస కన్నది ఆ ఎక్స్ప్రెషన్ ఉంది తప్పేం కాదు కానీ నిజంగా శుక్రుడు కనుక సూర్యుడు లోపలికి వెళ్ళాడంటే మఠాష అయిపోతాడు శుక్రుడు ఉన్నాడు ఇవాపరేట్ అయిపోయి గ్యాస్ అయిపోతాడు నేడా మరి దీన్ని పరిగణనలోకి తీసుకోవాలక్కర్లేదా ఈ యుక్తిని పరిగణనలోకి తీసుకోవాలక్కర్లేదా ఆ పుస్తకంలో అలా ఉందని ఎంతసేపు పుస్తకమేనా యుక్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి అది చెప్తున్నారు న్యాయ విరోధము యుక్తికి కూడా విరోధం వస్తుంది ఇప్పుడు ఆత్మతత్వము నందు ద్వైతము ఉంది అద్వైతము ఉంది అంటే సవయవస్య అనేకాత్మకస్య క్రియావత నిత్యత్వానుపపత్తే ఇప్పుడు మీరు చూడండి బ్రహ్మ ఒకప్పుడు ద్వైతం ఇంకొకప్పుడు అద్వైతము అంటే సముద్రంలో కెనటాలు ఉన్నట్టుగానే బ్రహ్మలో ఓ పార్ట్లో జగత్తుంది అని మీరంటే ఏ ఒక పార్ట్లో జగత్తుంది మిగతా పార్ట్ల్లో జగత్తు లేదు అంటే బ్రహ్మ సవయవం అవుతుంది అవయవములు గలదవుతుంది ఇది ఎలాగంటే ఇలా కూర్చున్నాను ఇలా ఇలా అంటున్నాను అంటున్నప్పుడు ఈ పార్ట్లో కదలిక లేదు స్థిరంగా ఉంది ఈ పార్ట్ కదులుతుంది కదా జగత్ అంటే మరి కదలికేగా కాబట్టి బ్రహ్మ అక్కడ కూర్చుని ఉన్నాడు ఆయనలో ఆయన ఏదో డ్యాన్స్లో ఏదో చేస్తున్నాడు చేస్తుంటే జగత్తు ఉద్బుద్ధమైంది ఏ పోర్షన్లో ఆయన డ్యాన్స్ చేస్తున్నాడో అది జగత్తు ఏ పోర్షన్లో ఆయన డ్యాన్స్ చేయట్లేదో అది ఆయన అని అలా పెట్టారనుకోండి మీరు పెడితే అప్పుడు ఈశ్వరు పరమాత్మ ఎందు డ్యాన్స్ చేసి పార్ట్ ఒకటి డ్యాన్స్ చేయని పార్ట్ ఒకటి వచ్చింది సవయవము అవయవములు గలది ఏదైనా కొంతకాలానికి అవయవాలు విడిపోయి నశిస్తుంది ఏమండి అంటే కాదండి దేవుడు నశించడం అలా సెంటిమెంట్ పెట్టకూడదు అది యుక్తి గురించి మాట్లాడుతున్నారు కదా కాబట్టి దాని దాన్ని సెంటిమెంటలైజ్ చేసి పెట్టకూడదు సెంటిమెంటల్ అంటే హోలీక ఇంకా దాని గురించి మాట్లాడడానికి ఏముండదు అలా పెట్టకూడదు ఇప్పుడు తిరుపతి లడ్డు ప్రసాదం కాబట్టి తింటే కంఠం పాడవదు కంఠానికి ఏమవుదో అని అనకూడదు పోతుంది తిరుపతి లడ్డు కూడా ఉరికే ఎక్కువ పుచ్చుకుంటే కంఠం పోతుంది తిరుపతి లడ్డూలో వాళ్ళు ఇవి వేస్తారు ఈ షుగర్ క్రిస్టల్స్ వేస్తారు అవి నదితే పళ్ళు పోతాయి మీరు మోతాదు నుంచి పుచ్చుకుంటే రక్తంలో ఉండే షుగర్ బ్యాలెన్స్ దెబ్బతి ఇవన్నీ అవుతాయి ఎందుకంటే సెంటిమెంట్ కాదు ఇది ఇది న్యాయము న్యాయం అంటే యుక్తి ఒక రేషనల్గానే ఉంటుంది అది ఒకవేళ అలా అవ్వకపోతే ఆ వెంకటేశ్వర స్వామి చేసిన సృష్టికి వైరుధ్యం వస్తుంది అది సృష్టి నియమాలు అలా ఉంటాయి కదా సృష్టి నియమాలు దేవుడు పెట్టినవే కాబట్టి దేవుడు పెట్టిన నియమాలకి విరోధం ఉండదు కాబట్టి ఆ పరమాత్మ ఏదో అవయవంలో ఒక చోట ఉన్నాయి ఇంకో చోట లేవు అవయవాల్లో కదలికొచ్చింది అవయవాలు మిగతా చోట కదలిక లేదు అలా చేస్తే తర్వాత ఆయన ఒకప్పుడు సృష్టిలాగా మారిపోతున్నాడు ఇంకొప్పుడు మారటం లేదు అని పెడితే క్రియావత ఏది కదులుతుందో ఏది మారుతుందో ఏది వికారములను చెందుతుందో ఏది అవయవములను కలిగి ఉంటుందో అది నశించి తీరును నశిస్తు మీరు ఆశ్చర్యపోతారు హిమాలయాస్కి నేను వెళ్ళినప్పుడు ఒక జియాలజిస్ట్ని కలిశా ఆయన అన్నాడు ప్రపంచంలో ఉండే ప్రధానమైన పర్వత శ్రేణులలో హిమాలయాస్ యంగెస్ట్ అన్నాడు హిమాలయాస్ ఏజీ యంగెస్ట్ వెకాజ్ యాల్ప్స్ మౌంటైన్స్ అని ఉంది యూరప్లో అవి కూడా హిమాలయాల మీద అలా పోతుంటే కొంత దూరం అయ్యాక యాల్ప్స్ వస్తాయి ఏమునండి హిమాలయాల మీద వెళ్తుంటే ఆఫ్ఘనిస్తాను ఇరాన్ను అంతవరకు పోతుంది ఈ మౌంటైన్ రేంజ్ ఆ తర్వాత ఇరాన్ నుంచి కొంచెం అట్టుపోతే టర్కీ గ్రీస్ వెళ్ళి ఇటలీ స్విట్జర్లాండు ఇటలీ అవన్నీ వస్తాయి సేమ్ ల్యాండ్ మార్క్స్ వేల మైళ్ళు పోతూ ఉంటుంది వచ్చినప్పుడు సడన్గా యాల్ప్స్ మౌంటైన్స్ వస్తాయి ఈ యాల్ప్స్ మౌంటైన్స్ వాటి ఏజ్ ఎక్కువ హిమాలయాస్ యంగర్ అలాగే కెనేడియన్ రాకీస్ అనే మౌంటైన్స్ ఉన్నాయి వాటి ఏజ్ ఎక్కువ అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఈ ఆఖరికి భూగోళము ఈ మౌంటైన్ రేంజెస్ ఇవి కూడా పుడుతూ ఉంటాయి దిత్తుతూ ఉంటాయి ఒకప్పుడు ఉంటాయి ఒకప్పుడు పోతాయి మార్పు వచ్చిది ఏదైనా నశించి తీరుతుందండి ఒకప్పుడు జుబిలీ హిల్స్ బంజారా హిల్స్ అంటే నిజంగా హిల్స్కి వెళ్ళిన ఫీలింగ్ ఉండేది ఇప్పుడు ఎప్పుడైనా మీరు జూబిలీ హిల్స్కి వెళ్తే నేను నేను ముప్పై ఏళ్ళ క్రితం జుబిలీ హిల్స్కి వెళ్తే అక్కడ బ్రహ్మాండమైన హిల్స్ పర్వతాలు రాళ్ళు అన్నీ ఉండేవి గుట్టలు అన్నీ ఉండేవి ఇప్పుడు ఏమైనా ఉన్నాయా బిల్డింగ్స్ ఉన్నాయి మసబ్ ట్యాంక్ ఎప్పుడమో చూశారా మీరు ఏమి ట్యాంక్ ధరిందో ట్యాంక్ కాబట్టి ఈ ఇలా మార్పులు చెంది ఇది అవయవములు కలది ఏదైనా నశించి తీరు భూగోళానికే ఎక్సెప్షన్ లేదు గెలాక్సీలకు ఎక్సెప్షన్ లేదు కాబట్టి పరమాత్మ ఆ విధంగా ఓసారి జగత్తు ఓసాగా కుదరదు నిత్యత్వం చ ఆత్మన స్మృత్యాది దర్శనాత్ అనుమీయతే ఎవరంటే ఈ ఆత్మ ఉన్నదే ఇది అది మీరు మీ బుద్ధి ఉపయోగించి తెలుసుకోవచ్చు ఆత్మ నిత్యం కాకపోతే స్మృతి అనేది పొసగదు స్మృతి పొసిగింది అంటే స్మృతి ఉంది అంటే ఆత్మనిత్యం అన్నమాట ఎందులో రాసి ఉండాలి అక్కడ మంచి స్మృత్యాది దర్శనాత్ ఇక ఇలాంటి తోటే భాష్యంలో కొంత క్లేశం ఉంటుంది ఆయన సింపుల్గా చెప్పేస్తారు నిత్యపంచ ఆత్మన స్మృత్యాది దర్శనాత్ అనుమీయతే నిద్రపోయిన వ్యక్తియే నిద్రలేచుట సగము చేసిన పనిని మరునాడు పూర్తి చేయుట మొదలైనవి మనకు అనుభవంలో గలవు ఎవరు నిద్రపోతాడో వాడే నిద్రలేస్తాడు అంటే అక్కడ మనస్సు అనిత్యం ఆత్మనిత్యం సపోజ్ మీ స్వరూపం మనస్సే అయితే నిన్న మనస్సు ఇవాళ మారిపోయింది కదా కాబట్టి ఆ నేనే ఈ నేను అనే స్మృతికి బేసిస్ లేకుండా అయిపోతుంది అలాగే నిన్న సగం పూర్తి చేసి ఈవేళ మిగిలిన సగం పూర్తి చేసుకున్నారు అంటే నిన్న చేసిన క్రియ నశించింది ఈవేళ కొత్త క్రియ మొదలైంది ఆ క్రియ వచ్చి ఈ క్రియతో కనెక్ట్ అయిందా లేదు నిన్న చేసిన సగం క్రియ చేశారండి ఆ క్రియ నశించిపోయింది కదా ఎప్పటికప్పుడు క్రియ నశించిపోయింది ఇంక క్రియ లేదు ఈవేళ కొత్త క్రియ మొదలుపెట్టారు కానీ అది సగం చేశాను ఇది మిగిలింది పూర్తి చేస్తున్నాను అన్నారంటే ఆ క్రియ పరిగెత్తుకొచ్చి ఈ క్రియతో కనెక్ట్ అయిందా లేకపోతే ఈ రెండు క్రియలు ఎప్పటికప్పుడు పుట్టి నశిస్తున్న ఆత్మ అనే బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అలాంటిది కుదిరింది అవునండి కాబట్టి ఆత్మ అనే బ్యాక్గ్రౌండ్ సత్యం లేకపోతే స్మృతి ఇత్యాది మూమెంట్స్ మనకు అనుభవంలోకి రాకుండా ఉండాలి కానీ మనకు అనుభవానికి వస్తున్నాయి కాబట్టి ఆత్మ అనేది నిశ్చలము చలనము లేనిది అని మనకి అనుభవంలో తెలుసుకోండి మీరు ఆలోచించండి ఇక్కడ అయితే సరళంగా రాశాము ఆత్మ అనిత్యమైనచో ఆ అనుమానమునకు విరోధమవచ్చును ఆత్మ నిన్న ఉన్న ఆత్మ ఇవాళ ఉండాలి ఉన్నప్పుడే నిన్న జరిగిన ఘటన ఈవేళ స్మృతికి వచ్చుట అనేది సంభవం కావాలి నిన్న ఈవేళ అనే కాలభేదములతో ఆత్మ ఆత్మతత్వము లేకుండా నిన్నటిది ఇవాల్ దానికి కనెక్షన్ కుదరదు అది గమనించదగ్గ విషయం నాకు ఒక ఉత్తరం ఒక ఆయన రాశారు ఈవెంట్స్ అన్నీ స్పాంటేనియస్సే ముందు వెనకలు ఉండవు అని వాక్యం ఇంగ్లీష్లో అది నాకు అర్థం కాలేదు చెప్పండి అని ఆయన నాకు సరే సరే ఏదో చెప్పాను ఆయనకి ఇప్పుడు ఒక ఒక ఈవెంట్ ఉంది ఒక ఘటన అయింది ఈ ఘటన ఇది ముందయిందా వెనకాలైందా ముందు లేదు వెనకాలేదండి అది ముందు అవ్వదు వెనకాలవదు అది అవుతుందంతే ఇప్పుడు వర్షం పడిందో పడుతుంది వర్షం పడితే తొందరగా పడిందా ఆలస్యంగా పడిందా వర్షం మీరు చెప్పండి తొందరగా పడుతుందా ఆలస్యంగా పడుతుందా తొందరగా పడలేదా వర్షం పడుతుంది అంతే అది తొందరగానూ పట్టలేదో ఆలస్యంగానూ పట్టలేదు కానీ మీరు మీ మనస్సులో ఉండే సంస్కారాలను బట్టి అది తొందరగా పడిందనో ఆలస్యంగా పడిందనో మీరు దానికి దాన్ని ఎత్త ఒక విశేషణాన్ని పెడతారట అవునా తనంత తానుగా వర్షం పడుతుంటే ఈ వర్షం తొందరగా పడుతున్నట్ట ఆలస్యంగా పడుతున్నట్ట అలా ఏమి ఉండదు ఏమండి ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారంటే ముందు చేస్తున్నారా తర్వాత చేస్తున్నారా ముందు తర్వాత ఏమి ఉండవండి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది వెనక ఏమి ఉండదు ముందు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆఫీసు అని మీరు అంటారు మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అది ముందా అది ముందా లేకపోతే స్పాంటేనియస్ ముందు కాదు అది ఆఫీస్కి వెళ్తున్నారు ఈజ్ ఇట్ స్పాంటేనియస్ ఆర్ ఈజ్ ఇట్ వెనుక స్పాంటేనియస్ ఏది ముందు కాదు ఏది వెనుక కాదు ఒక ఘటన దాని కాలమున్నందు అది ఘటిల్లుతుంది ఆ దాని కాలాన్ని మనస్సులో ఉండే సంస్కారాలకి జోడించి ఆ మనస్సులో ఉండే స్మృతి వాసనలను దానికి అంటగట్టి దానికి ముందు దానికి వెనుక అని మీరు వ్యాఖ్యానం చేశారు తప్ప ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ నేదర్ ఎర్లియర్ నాట్ లెటర్ ఆ స్వరూపం దాని ఎందు ముందు వెనుక అనే భేదాలు ఏముండవు అవన్నీ కూడా మనస్సును బట్టి వస్తాయి కాబట్టి స్మృతి అనేది ముందు వెనుకల స్మృతి అనేది ఒకటి సంభవం అంటే కదలికలతో నిండిన మనస్సుకి మూలంలో ఏ కదలికలు లేని ఆత్మ చైతన్యము గలదు ఆ దాని ఎందు ఏ కదలిక ఉండదు అంటే అది ఓసారి అద్వైతంగా ఉండి ఇంకోసారి ద్వైతమయ్యే మాట కలరా తెలిసిందండి ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద